మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడవైన ఏసయ్య సర్వకృపాన్ని ఇదియగు ప్రభ అన్ని కాలంలో ఎందు అన్ని స్థలంలో ఎందు ప్రభ ఏకరీతిగా ఉన్నవాడవు నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు నాయన నీ గొప్ప ప్రేమను బట్టి గొప్ప సంకల్పంను బట్టి ప్రభానతని గొప్ప ప్రణాళికలను బట్టి నీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాన తండ్రి సాయంత్రకాల సమ్మి మందు నా దేవ నా తండ్రి నా రక్షక నా విమోచక ప్రతి ఒక్క బిడ్డని సమకూర్చండి ప్రతి ఒక్క బిడ్డ ప్రభ అతి ఆసక్తితో ఉన్న తండ్రి నీ యొక్క వినటకు ప్రభ వినగలిగిన తండ్రి ప్రభా గ్రహించగలిగే మనస్సు దయచేయండి మా అంతర అంత అంతరియములను ప్రభావతను వెలిగించండి ఏసయా నీకు వాక్యం ప్రభ స్వీకరించటకు ఉన్న ఉన్నట్టుగా స్వీకరించటకు సహాయం నా విమోచకుడు ప్రభానతని మమ్మల్ని పోషించే మా దేవుడవు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవాన్నికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతల చేత ప్రభ పొగలబడుతున్న నా తండ్రి సమీపించడం తేజస్ రావు నివసించిన వందనాలు ఈ ఆ ద్వారా దినమున ప్రభని సంగంగా కూడి ప్రభ మేము రీతిగా నేను ఆరాధించడం మాకు అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభ మా వాదుల దిగిరండి పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరి ముట్టండి ప్రభావిని యొక్క చేత ముద్రించండి ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఎస్సీ నతని మేము మేము తెలుసుకుంటుండగా ప్రభ మా హృదయాలలో నచ్చండి వాటిని భద్రపరుచుకుంట ప్రభ సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రభ దొంగిలించకుండా నా తండి పదిల పరిచి మనం ప్రార్థిస్తున్నాం ముద్రించి మనం ప్రార్థిస్తున్నాం రానైన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా ఎంతమంది అయితే ప్రభ ఆటంకాలతోటి ప్రభ వేరే పనుల్లో నిమగ్నమై రాలేకపోతున్నారో వాళ్ళని కూడా దర్శించండి ప్రతి ఒక్కరిని ప్రభ నచ్చండి మీ కార్యంలో ప్రభానతండి సంపూర్ణంగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు సేవకులందరినీ దీవించండి వారు చేసిన సేవని విస్తరింపజేయండి ఇంకా విరివిగా ప్రభ సంపాదనలో ప్రభాతండి బలపరచటకు ప్రభ కృప చూపించండి ఏసండి ప్రతి విధమైన ఆటంకములను కొట్టివేసి రాత్రి కాల సమయం ఇక కూడికను దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏసఐ శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగించే కొనసాగించేసు నాకు తోడుండగా కొనసాగించేసు నాకు తోడుండగా తుఫానులైన పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను నన్న పలేవు నా యాత్రను నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా నాయసు అపక్షమై ఉండగా అయిన నాయసు నా పక్షమై ఉండగా తుఫాను ననచి పెనుగాలులాపి తుఫాను ననచి పెనుగాలు పీ నడిపించుము నా ఏసయ్యా నన్ను నడిపించును నా ఏసయ్యా నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ కొన కొనసాగుచున్నది ోనుకే నావ పయనం ఆగదు ఏ చోట ोन ना बोढ़ पयन आगदूचोट विश्वासू आरंभि दिनी यात्र्वासमू आरंभि दिनी यात्रू ने आ रेवके ना ये सैया रेवुके नु नुन स ना, ना विश्वासोड़ यात्रा चुन ना विश्वासोड़ यात्रा गुचुन నీతి సూర్యుడు ఉదయించే వేలా ఇలాలు ఆనందమే నీతి సూర్యుడు ఉదయించే వేలా ఇలాలు ఆనందమే ఏ సయ్యా నీరాక కోసమే నేవేచి ఉన్నాను ఏ సయ్యా నీరాక కోసమే నేవేచి ఉన్నాను ఏ రావా కొనిపోవనన్ను ఏ సయ్యరావా కొనిపోవనన్ను ఇలలో నీవే నాకు ఇలా నీవే నాకు నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తూపానులైన तुफानुनालना आत्र विश्वासू यात्रा। కొనసాగుచున్నది ఏసువైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు ఏసువైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెతేదా వాడబారని కిరీటముకే వాంచతో పరుగెతేదా పారుదా పిలుపు కలు పరుగెత్తిదా పరుగెత్తదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములు గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములు గురి నేను పరుగెత్తిదా పరుగెత్తదా పరుగెత్తిదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తిదా పరుగెత్తదా पिप को तहुमति कई दैव भय कल शरीर चलन विडची दैव भय कल शरीर चलो विडची अक्षय किरीट मुकोर के आश तो परुतेद అక్షయ కిరీటము కోరకే ఆశతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ఆత్మాభిషేకము కలిగి आत्मल भारभिषेक कल आत्म भारत तो अतिशय किरीट मुरक अलय परगेद अक्षय किरीट कोरके, अल्लाक परगेद परगेद परगेद पिपक तगना बहुमति कई ने परगेद परगेद पिपक तगना बहुमति कई येसुव चूस्तू विश्वास का पड़को ये वैप चू विश्वास का पड़को वाड़िट मुकेत पुगेतेदा वाड़िटे वाचत परगेदा परु ెత్తిదా పరుగెత్తదా పిలుపుకు తగిన బహుమతి నేను పరుగెత్తిదా పరుగెత్తదా పిలుపుకు తగిన బహుమతి ప్రభు ఏ ఆజ్ఞల మార్గములు గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ ఆజ్ఞల మార్గములు గురి నేను పరుగెత్తేదా ప్రైజ్ లో కల్ పరశుతుర బగు దేవ మహోన్నతురకు మా తండ్రి మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకొని చిన్నాం నైనా ధర్మ వాళ్ళు కాచి కాపాడినారు సురక్షితంగా గో ప్రవర్తన మరి మంచి ఆరోగ్యం ఇచ్చినారు మీకెంతో వంద ప్రతి పరిస్థితుల్లో తండ్రి మీరే మాకు సాయకులు నడిపించేందుకు వంద నాలుగు నైనా ఇవి సన్నిధిలో ఉన్న ప్రభావం అలసి తెచ్చిన మీ సన్నిధిలో సమయం మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో మందనాలు ప్రభావ ఈ సాయంత్రం సాయంత్రంలో మరోసారి మీ సన్నిధికి వచ్చినాం తండ్రి మీరు ఏవ్వరిని మీరు తోసుకొచ్చారు ప్రేమిస్తారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ మీరు ఏ శని కానీ యాకని ప్రేమించినారు అదే రీతిగా ప్రభా పాత నిబంధన చూస్తున్నాము ఆహరవను అంటే మీకు ఇష్టం లేకుండా ప్రభా కానీ మోషన్ని మీరు ప్రేమించినారు అదే రీతిగా ఇష్టాలు ప్రజల జీవితాల అనేక ప్రాంతాలలో మేము చూస్తున్నాం నేను దావిదు సంతతిలో దావిదు యశయ్యి సంతతిలో దావిదుని మీరు ప్రేమించినారు తన సహోదరులను ధృవీకరించినారు ప్రతి దశలో తండ్రి యోసపు విషయంలో మేము తన సహోదరులను ధృవీకరించారు అదే రీతిగా ప్రవ్వ ప్రతి దశలో ప్రతి కాలంలో మీరు కొందరిని ధృవీకరిస్తారు కొందరిని స్వీకరిస్తారు ఎందుకంటే ప్రవ్వ వారి జీవన విధానాన్ని బట్టి ప్రవ్వా నిర్లక్ష్యతను బట్టి వారి ధృవీకరించినారు మేము అట్లా కాకుండా ప్రభావ మీ అందుకు విన్న వ్యవహూతులు కలిగి ఆసక్తితో సమయం గడిపి మీ సహవాసంలో జీవించాలని ఆశపడుతున్నాం నేను ఈ లోకాన్ని తనమల్ని మేము ఆశ్రయించుకుంటున్నాం ఈ లోకంలోన్న మర్యాద దానితో ఇది మాకు తెలుసు కాబట్టి ప్రభావ మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ స్వార్థభూతాన్ని అపేక్షత లేకుండా ముఖ్యంగా ఓ ప్రభా వేషధారణ లేకుండా యథార్థంగా మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు మేము ప్రతి దశలో ప్రభావ మీతో పాటు సవాసం ఉండాల మీతో మీరు ఏ రీతి అయితే పరిశుద్ధంగా ఉన్నారో మేము రీతిగా పరిశుద్ధంగా జీవించాలనైనా అది అనుగ్రహించే మీరే తండ్రి మీ వాక్యం మనిషి దీకరిస్తుంది కాబట్టి అధికంగా వాక్యంలో మేము సమయం గడుపు లాగిన ఈ సాయంత్రం సమయ ప్రభా మీ మేము ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ప్రకణ గ్రంథంలోని పదిహేడవ అధ్యాయంలోని ఏడు తలలకు సంబంధించింది ప్రభా కాబట్టి ఆ ఏడు మృగం యొక్క తలలకు సంబంధించిన విషయాన్ని మేము ధ్యానిస్తున్నాం సహాయపడండి నడిపించి మీ మైమార్గం నిలబెట్టుకోండి ఇది కొంచెం కష్టమే కానీ బాబా మీకు సమస్తం సాధ్యం చిన్నపిల్లకి మీరు బోధించే గొప్ప దేవుడవనైనా మీ పాదగల దగ్గరకు వచ్చినాం మాతో మాట్లాడండి మాకు భాషల వాక్యాలను చూపించి వాటిని ఏ రీతిగా మేము గ్రహించి ముందు ఫోన్లో గొప్ప జన సమూహం ఎట్లా ఉంది వారి పరిస్థితి అని మీరు చూపిస్తున్నారు తండ్రి అవి సర్పము తేళ్ల చేతులు చిక్కబడ్డాయని మీరు కనీసం పది సంవత్సరాల మాకు చూపిస్తున్నారు అది ఇప్పుడు సంపూర్ణంగా ప్రపంచాత్మకంగా నెరవేరుతుందని మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి నేను ఏ రీతిగా వారికి వీటిని మేము అనేక ప్రాంతాల మీరు నడిపిస్తున్నారు మమ్మల్ని అవును ప్రభ ఎక్కడ వెళ్ళినా కానీ గొప్ప జన సమూహాన్ని మీ సంత మీకు మీ సర్వసత్యం నడిపించాలా అందుకు మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరం నైనా అవునైనా అదే రీతిగా ప్రభ శ్రీ అను మేము నివసించాల జీవితాంతం ప్రతి క్షణం నైనా ఈ లోకంలో కాదు లోకపు మా నిల్యాన్ని మేము ప్రభ అంటుకోకుండా దూరంగా ఉన్నలా అని సహాయపడండినైనా ప్రతి క్షణం మీ వాక్యంలో మీ సహవాసంలో జీవించే బిడ్డలుగా మనందరినీ తయారు చేయమని వాక్యం విడిన వారందరినీ ఆశ్రయించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు పంతొమ్మిదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడవ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయంలోని వాక్యాలని అందిస్తున్నాం ముఖ్యంగా మృగానికి సంబంధించిన విషయం ఈ మురుగానికి ఏడు తలలు ఉన్నాయన్న విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం వారం ముఖ్యంగా ఈ ఏడు తలలు ఏడు రాజ్యాలు అని గత రెండు మూడు వారాల నుంచి నేను చూపిస్తా ఈ ఏడు రాజ్యాలు ఏవని కూడా నేను చూపించిన ప్రకృతి సహజంగా అదే రీతిగా ఆత్మీయ స్థితిలో ఈ ఏడు రాజ్యాలు ఏడు మతపరమైన సంఘాలకి సాదృశ్యం అని నేను చూపించిన కాబట్టి ఇవి ఏ కామెంట్రీస్ అలా ఉండవు ఏ పుస్తకాలలో ఉండవు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ అలా యూట్యూబ్స్ లో మరి అసలే ఉండవు బట్టి ఈ మెసేజెస్ ఈ రికార్డింగ్స్ మీకు ఎక్కడ దొరకవు వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలా అన్న ఆత్మీయ విధానం కూడా ఎవరు దొరకవు ఎందుకంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు కేవలం ఒక చిన్న గుంపుకే ఇవి అనుగ్రహించబడ్డాయి ఎందుకంటే ఆయనని నిండు మనసుతో ప్రేమించే ఆయనని నిండు మనసుతో సేవించే వాళ్ళు ధనాపేక్ష లేకుండా అదేవిధంగా స్వార్థము లేకుండా వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాసపడకుండా ప్రభు నామాన్ని ప్రకటించేవాలి ప్రభు నామాన్ని అనేకలకు పరిచయం చేసేవారు ఈ చిన్న గుంపు ప్రతి ఆకాశవాసలైండి పరలోకంలో ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చున్న వారు వీళ్ళందరూ కాబట్టి వారికి ఇవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు ఎందుకు అంటే ఇవన్నీ ఒక బాధ్యతగా వీటిని తీసుకొని మనం అనేకలకు చూపించలాగం ఇంటెలెక్చువల్గా డెవలప్ కావడం కాదు ఇంటెలెక్చువల్గా డెవలప్ అయితే కేవలం బైబుల్ వాక్యాలను ఎట్లా డిఫెండ్ చేసుకోవాలనో తెలుసుకుంటాం కానీ పరిచర్య కావాలంటే నీకు ఖచ్చితంగా పరిశుధాత్మ నడిపింపు అవసరం పరిశుధాత్మ అభిషేకం అవసరం ఎన్ని థియాలజీ కోర్సెస్ చేసినా ఎన్ని బైబిల్స్ కొనుక్కున్నా ఎన్ని పుస్తకాలు చదివినా అది కేవలము నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుందేమో అది కేవలము వాక్యాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలా నీ యొక్క సువార్థను ఎట్లా డిఫెండ్ చేసుకోవాలా లేక నీ యొక్క వాక్యాన్ని బైబిల్ని ఎట్లా నువ్వు డిఫెండ్ చేసుకోవాలనో సహాయపడుతుందేమో కానీ నీ పరిచర్య ముందుకు పోవాలంటే నీకు పరశుదాత్మ అవసరం అందుకు ఉపవాసం ఉండి కనిపెట్టాలా పరిశుధాత్మ అభిషేకం కొరకు పరశుధాత్మ అభిషేకము నిజంగా జరిగేది అడుగు ప్రతి వారికి ఇస్తాడు రోమ్య రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి పరశుధాత్మని అడగకపోతే ఇవ్వడైనా అడగాల నాకు పరిశుదాత్మ అభిషేకం అవసరం అయినా అని యథార్థతో అడగాల పట్టుదలతో అడగాల అది పొందుకుండేంత వరకు విడిచిపెట్టద్దు అది నిజంగా పైన నుండి దిగి వచ్చే ఆత్మ ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీ శరణం కొట్టుకుంటుంది భరించలేదు కాబట్టి అనుభవం లేకుండా ను ఎట్టి పరిస్థితుల్లో పరిచర్య చేయలేవు నీకు తెలిసిపోతుంది కూడా నీ పరిచర్యలో ఫలం వస్తలేదని ఎందుకు అంటే పరశురాత్మ లేదు పరుశురాత్మ ఉంటేనే ఫలం ఉంటుంది కాబట్టి పరిశుధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడల్లా అతను ఈ లోకంని ఈ లోకానికి ఆయన బోధిస్తూ ఈ లోకపు విధానాలు ఈ పాపపు నియమాలు గురించి హెచ్చరిస్తా ఉంటాడు ప్రతి దశలో నువ్వు ఏ రీతిగా పాప పూరితమైన జీవితంలో ఉన్నావు అని ఉంటాడు తర్వాత ఆయన నీకు శక్తిని అనుగ్రహిస్తా ఉంటాడు పరిశుధాత్మ శక్తి కూడా మీరు పొందుకుంటారు లేకపోతే శక్తి లేకుండా పరిచర్య అంటే గుర్త వాక్యాలు చెప్పుకుంటాయి గంట గంటలు వాక్యాలు ఉంటాయి అన్నట్టు కార్యాలు ఉండవు శక్తి లేకపోతే కార్యాలు ఉండవు పైకి భక్తి శక్తి లేని వారని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం కదా పైకి భక్తి గల వారే కానీ శక్తిని ఆశ్రయించని వారు అన్నట్టు నీలో శక్తి లేకపోతే కార్యాలు ఎట్లా జరుగుతాయి చెప్పండి దుష్ట శక్తిలో మనుషులు ఎట్లా విడిచిపెట్టిపోతాయి నీ ప్రార్థనలకి ఇంకా జవాబులు ఎందుకు వస్తలేవు ఎందుకంటే శక్తి మనకి ప్రాముఖ్యమైంది కాబట్టి ఆ పరశుధాత్మ వచ్చినప్పుడు అన్నాడు ఎందుకంటే పరశుధాత్ముడు ఉన్నప్పుడే ఆ శక్తిని ఎట్లా వాడుకోవాలో నీకు మార్గం చూపిస్తారన్నట్టు ఏ రీతిగా దేవుని మహిమ కొరకు వాడాలని కాబట్టి అటువంటి కాలానికి మనం సిద్ధపడుతున్నాం ఈ వాక్యాలన్నీ రిలీజ్ అయిపోయినాక వాటిలోని సత్యాన్ని గ్రహించినాక వాటిని పాటించినప్పుడు విశేషమైన సేవ పరిచర్య జరుగుతుంది ఎవరు కని విని ఎరగని నీ పరిచర్యలో అన్ని రక్షణ పొందడము దురాత్మలు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అవి నువ్వు చూస్తూ ఉంటావు అద్భుతాలు ఇన్స్టెంట్ హీలింగ్స్ క్రియేటివ్ హీలింగ్స్ అంటే వొంకర్ణ చేతులు స్ట్రైట్ కావడం అటువంటి కాలంకి మనం చిధపడుతున్నాం కాబట్టి ఆ దశకు నువ్వు ఎదగాలంటే ఎంతగా నువ్వు ప్రార్థనలో ఉండాలని పరలోకపు దర్శనాలు నీకు అవసరము పరలోకంలో నువ్వు ప్రయాణించాలా అనేకులతో మీరు మాట్లాడాలా దేవుణ్ణి ముఖముఖిగా చూడాలా ఆయన దర్శనం చూడాలా అది సమస్తం సాధ్యం ఎందుకంటే యుగ సమాప్తిలో అవకాశాన్ని ఇస్తాడు దేవుడు మనందరికీ కాబట్టి ఈ శరంలో ఉన్నప్పుడే మతం ఏమంటుంది అంటే శరీరం విడిచిపెట్టినాక మనం చూస్తామంటుంది కానీ కాదు ప్రతిరోజు నువ్వు చూడగలవు ప్రతిరోజు నువ్వు ఆయన చూడగలవు లీవ్యకాండంలో మనం చూస్తూ ఉంటాం పదవారాధ్యంలో దేవుడు మూషతో మాట్లాడుతుంటాడు అహరోను గురించి హెచ్చరిస్తాడు అహరోను డైరెక్ట్గా అతి పరిశుద్ధ రావడానికి వీల్లేదు తన కొడుకులు జరిపినట్లు తెలుసు కదా కాబట్టి అహరోని డైరెక్ట్గా రాని వద్దు అంటే అహరోన్ మీద ఎందుకు దేనికి కోపం అంటే నాకు తెలుసు ఆయన ఒక్కసారి నీ మీద ఒక రకమైన ఒక విభేదం వచ్చిందంటే నీ మీద ఆయనకి అసహ అసహ్యం వచ్చినదంటే నువ్వు ఎంత పశ్చాత్తాపడినా కానీ అది స్ట్రాంగ్ గా ఉంటుంది కొంతకాలం అహరోను ఆ యొక్క మూష పైకి వెళ్ళిపోయినాక పం పర్వతం మీదికి నలభై దివరాత్రులకు ఆయన అప్పుడు కింద ఆయన ఎక్కడ పోయిందో ఇంకా ఆయన అసలు రావడం అనేసి అందరూ విజృంభించి అహరో్ని బలవంతం చేస్తే అతను వారికి బంగారు దృఢం చేసిండు కాబట్టి అక్కడ విశాల్పల్లందరినీ ఫస్ట్ పాపలో నడిపించిన వాడైనా కాబట్టి ఒక్కసారి అటువంటి పాప పాపపు నియమాల నుంచి వచ్చినాక ఒక కష్టం అన్నట్టు ప్రభు యొక్క కనికరం పొందుకోవాలంటే తిరిగి మళ్ళా అటువంటి ఆత్మీయ స్థితికి ఎదగాలంటే ఎన్నో సమాచారాలు ప్రవేశపడాల్సి వస్తుంది నేను అందుకే హెచ్చరిస్తూ ఉంటాను అందరినీ బహు ఎక్కువ ప్రార్థనలో ఉండాలా ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటే అంతగా నువ్వు సైతానికి దొరకవు నువ్వు ప్రార్థన జీవితంలో ఉంటే వాడు పరిగెత్తిపోతా ఉంటాడు నీ నీ ప్రార్థన జీవితము సమృద్ధిగా ఎదిగినప్పుడు నువ్వు సైతానికి కూడా కనిపించవు ఒక నిన్ను వెతకనికి వెతుకుతుంటే నువ్వు అది నేను మీకు చూపించిన ప్రకటనగా నా ప్రాణాధ్యాయంలో వాడికి దొరకనీయాడు దేవుడు ఎందుకంటే నువ్వు నాజీరు చేయబడ్డవాడు నువ్వు సమర్పించబడ్డవాడు దేవునికి కాబట్టి ఈ సైతానికి దొరకవు అన్నట్టు నువ్వు అందుకే విమోచన వరకు నేను ఎందుకు ముద్రించుకున్నాడు రాష్ట్రపతిలో చూస్తాను కదా పరిశుద్ధాత్మ చేత ఎందుకు ముద్రించుకున్నాడు నువ్వు దొరకవు అన్నట్టు ఎవరికి నీ మీద ఉన్న ముద్రని ఎవరు తీయలేరు అన్నట్టు నువ్వే తీసుకోవాలి కాబట్టి ఆ ముద్రని నేను తీయాను అది అట్లనే పెట్టుకుంటాను నా జీవితాంతం ఏమైనా పోగొట్టుకుంటాను కానీ ఆ ముద్రను నేను పోగొట్టుకోను కాబట్టి ఆ ముద్ర ముగింపు దశకు మనం వచ్చినామని నేను అనేక పర్యాలు హెచ్చరించిన సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అంటే మనం ఆ వాక్యాలు ఎక్కడ రికార్డ్స్ సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని కాబట్టి దేవుని భక్తులని దేవుడు ఫైనల్ సీలింగ్ చేస్తుండే అగ్ని చేత దాని తర్వాత మహాశ్రమలు ప్రపంచాత్మకంగా విస్తరిస్తాయి అవి రాలేదని చాలా మంది అంటారు అవి ఎప్పుడో స్టార్ట్ అయినాయి అనేసి నేను మీకు ఎన్ని సమస్యల క్రితం చూపించిన నేను అనుకుంటే బహుశా టూ థౌసండ్ ఎయిట్ లో చూపించినేను మహాశ్రమలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ప్రపంచంలో అవి స్లోగా స్ప్రెడ్ అవుతున్నాయి అవి చివరికి ప్రపంచం బహాటంగా కనిపించే కాలంకి మనం సిద్ధమవుతున్నాం అనేసి మహాటి ఒక టెన్ ఇయర్స్ ఇంకో ట్వంటీ ఇయర్స్ అన్న తెలియదు కానీ బహు తరి త్వరలోనే ఉన్నాయి గొప్ప మరణించడం హతసాక్షులు కావడం అన్న విషయం ప్రభు మనకు చూపించండు వాడు మరణించక ముందు వాడికి సత్యాలు నువ్వు చూపించాలి అది నీ పని నీ సేవ కాబట్టి ఎక్కడ ఎవరు చచ్చిపోతున్నా వాళ్ళకి ఇవన్నీ మనం చూపించాలన్నట్టు అయితే పోయిన వారము ప్రకటన గంధంలో వాక్యం జరిస్తున్నప్పుడు ఈ ఏడు తలలు గల ఈ మృగం మీద కూర్చున్న స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం తర్వాత ఈ ఏడు తలలు ఏడు రాజ్యాలు అవి ఏంటంటే ఆయుప్తు మరియు అస్సిరియా దాని తర్వాత బబులోను బబులూరు తర్వాత భారత్ పర్షియా పర్షియా తర్వాత గ్రీసు గ్రీసు తర్వాత రోము ఇవి ఆరు రాజ్యాలు ఆరు తలలు చివరికి వచ్చేదే మనకు తెలుసు పర్లోక రాజ్యం పర్లోక రాజ్యము అది ఏ స్థితిలో ఉందని కూడా మనకు తెలుసు ఈరోజు అందుకు అది తల ఒక మృగం మృగం యొక్క తలలాగా మృగం అంటే సైతానికి సాదృశ్యం అయితే సైతాను తలల్లాగా మార్చుకున్నాడు వాడు ఈ దేశాలని ఈ రాజ్యాలని అట్లనే వాటిని పరిపాలించే ప్రతి రాజ్యము వెనకల వాడున్నాడని అనేక పర్యాలు మనం చూసినాం ప్రతి దేశానికి ఒక దురాత్మని వాడు రాజులాగా నియమించి ఆ దురాత్మ ప్రేరేపణ వలన మినిస్టర్లని ప్రైమ్ ప్రెసిడెంట్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది వాడు అట్లా వాడు వాణి కోరికలను అన్నిటి తీర్చుకుంటున్నాడు దేశంలో అది ఆ ప్రధానులను అంటే ఆ దురాత్మలను ప్రధాన దురాత్మలవి వాటిని కూలగొట్టే శక్తి దేవుడికి ఇచ్చిండు కానీ ను ఎప్పుడు దాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి దాన్ని వాడుకోలేదు నువ్వు నేను అందుకే ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంట మీకు ఎవ్వరికి తెలియదు పదం ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే తెలుసు ప్రిన్స్ ఆఫ్ గ్రీషియా అంటే మీకు తెలుసు ఎందుకంటే దాని గందలు చూసినాం కాబట్టి కాబట్టి ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే పారసీక దేశపు దురాత్మ అది ప్రధాన ప్రధాని అన్నట్టు ఆత్మలలో అట్లనే ప్రిన్స్ ఆఫ్ గ్రీషియా వస్తాడు తర్వాత అంటాడు గ్రీక్ దేశస్తులు వచ్చి సల్ఫర్ని బానిసలాగా చేసినట్టు నేను చూపించపోయిన అదే రీతిగా రోము ప్రిన్స్ ఆఫ్ రోమ్ అంటాం అట్లనే ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంటే ఈ దేశానికి ఉన్న దురాత్మ అది దాన్ని పడగొట్ట నేను ప్రతిరోజు ప్రార్థనలో కూర్చుంట పొద్దున్నది కాబట్టి మనం అందరము ఆ అటువంటి తాత్పర్యంతో కలిసి ప్రార్థిస్తే తప్పక వాడిని నువ్వు గద్దె దించగలవు ఈ దేశం మీద ఎప్పుడైతే వాడి గద్దె ది దిగిపోతుందో మీరు అప్పుడు చూస్తారు మన పరిచర్య విశేషంగా ఉంటుంది ఈ దేశము ప్రభు దేశంగా తయారవుతుంది అది కోరిక నా కోరిక అనే దాని కొరకు ఎట్లా ప్రయాసపడతాం చాలా మంది యూట్యూబ్లో ప్రయాసపడుతుంటారు పిక్చర్లు వ్యతిరేకంగా మాట్లాడుకుంటా అది తిరుగుబాటుతనం యాక్చువల్ ప్రేమ సిద్ధాంతం కదా నువ్వు తిరుగుబాటుతనం ఎట్లా చేస్తావు సువార్థ పరిచర్య ప్రేమ సిద్ధాంతం అది సమాధానకరమైన సువార్థ కదా నువ్వు తిరుగుబాటుతనం చేస్తూ వ్యతిరేకిస్తూ ఇతరులని ద్వేషిస్తూ దూషిస్తూ నీ ఇంటెలిజెన్స్ అంత అక్కడ చూపిస్తున్నావు అంత వృధైపోతున్నావు నేను గంభీరంగా వాడు పట్టుకొని కూర్చున్నాడు విడేసేవాడు కాబట్టి వాడిని గద్దే ప్రిన్స్ ఆఫ్ ఇండస్ట్ని మనము ప్రార్థనలో ఉపాసంలో కూర్చోవాల నాన్ స్టాప్ భాషలలో ప్రార్థిస్తూ ఉండాలా వాడిని గద్దించాలా అప్పుడే సాధ్యం ఫస్ట్ నీ గృహంలో ఉన్న వాడి గద్దెని దించేసుకో మీ కుటుంబం మీ పూర్వీకులు సమర్పించుకున్న ఆ దేవత దగ్గర నుంచి లాగేసుకోండి ఎందుకంటే వాడు ఉడంబలిక వాళ్ళందరూ ఒడింబడికబడిండ్రు కాబట్టి అది మీ రక్త కణాలలో ఉండిపోతుంది కాబట్టి ఆవడంబడిక దాని నువ్వు రక్తకణాల లెవెల్లోకి పోయి దాన్ని నితికరించాలా దాన్ని ఛేదించాలా ఆత్మల్ని కట్టుకొని పట్టుకొని పోయి యుద్ధం చేసి వాని ఓడగొట్టి నీ కుటుంబాన్ని విడుదల అది చేసుకున్నంత నీ కుటుంబంలో నీకు సమాధానం ఎప్పటిక ఉండదు మీ సమాధానం ఉండవు అది విధానం కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సినది ఈ యొక్క ఆత్మీయ సత్యం ప్రతి దేశానికి ఒక దురాత్మ ప్రధాని లాగా ఉంటాడు ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి ఏమంటావు ప్రతి వీధికి ఉంటాడు వాడు అట్లనే ప్రతి కుటుంబానికి వాలది వాళ్ళది హైరాకి లెవెల్స్ అన్నట్టు అట్లా వాటి ఎంతగా ప్రార్థనలో ఉంటే వాటిని యుద్ధం చేయగలిగి ఇది ఆత్మీయ పోరాటం అని తెలుసు మహాసంగ్రామం అని మాకు తెలుసు కానీ ఎప్పుడైతే ఈ లోకాత్పంగా జీవిస్తామో యుద్ధం గురించి నువ్వు ఏదో ఆచారబద్ధంగా ప్రార్థన తీసుకొని పోతుంటో కష్టాలు వస్తే నీకు వాటి నుంచి ఎట్లా పెడతా తెలియదు రోగాలు వస్తే ఎట్లా స్వచ్ఛత తెలియదు మళ్ళా ఎవడొచ్చి ప్రార్థన చేస్తే కానీ స్వస్థత కాబట్టి ప్రార్థన జీవితాలను ఎంతగా దూరం అయిపోతే నీ సమస్యలు అంత దగ్గర అందుకు ఆసక్తితో ఆశతో ప్రార్థనలు మనం కూర్చోవాలా ఎంతోసేపు అనే కూర్చోవాలా ఎందుకంటే ఒకసారి ప్రార్థనికలు బయటకు వచ్చినాక ఏం చేస్తావు తెలుసా ముసలమ వచ్చేట్లకు దూరిపోతావు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ గాలికి కొట్టుకొని పోయే చెతలాగా తయారైపోతూ ఉంటాం కాబట్టి వాటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మటుకు నీకు కేవలం ప్రార్థన అవసరం దేవుని వాక్యం ఎంత సేఫైనా మీరు భాషల్లో దేవుని ప్రార్థించచ్చు ఎందుకంటే మీ మనసు నూతనంగా మారుతుందని వాక్యం ఉంది ఎక్కువగా భాషల్లో ప్రార్థించే వాళ్ళ మనసు ఎట్లుంటుందో నేను చూపిస్తా ఈరోజు ఒకరోజు వాక్యం కానీ ఇప్పుడు మటుకు ఏడు రాజ్యాల గురించి మనం చూస్తున్నాము అవి ఆ ఏడు రాజ్యాల కాలంలో మనం ఒకటి గమనించిన పోయిన వారం ఏంటంటే ఇస్రాల్ పదలు చిక్కబడ్డారు ప్రతి రాజ్యంలో ప్రకృతి సహజంగా ఐగుప్తులో బానిసల్లాగున్నారు అశ్వర్యుల వాళ్ళని చెరగొనిపోయినారు దాని తర్వాత బబులోన్ వాళ్ళు చెరగొనిపోయినారు ఆ పర్ష్యా దేశస్తుల వచ్చి చెరగొనిపోయినారు పార్షిక దేశం గ్రంథం చూస్తాం మనం అక్కడి బానిసల్లాగా లేర వాళ్ళు ఎస్తేరు వీళ్ళ గురించి మనం ధ్యానించిన ప్రకారం చూస్తాం అసలు రాజుల కాలంలో అదే రీతిగా ఆ పారసిక రాజుల ప్రభావము ఇండియా మీద కూడా ఉందనండి వాక్యం మొదట అధ్యయంలో కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అన్ని దేశాలకే రాజు అయినా అంటే రాణి ఎస్తేరు ఎస్తేరు రాణి మన దేశంకి రాణి అని ఎవరు చెప్పలేకపోయింది అది కేవలం మన గ్రూప్లోనే రిలీజ్ అయింది అదే రీతిగా ఆ రాజుల కాలంలో పారసిక రాజుల కాలంలో ఇస్రాయల్ వాళ్ళ అందరినీ నిర్మూలించాలనేసి హామాను తలపెట్టినట్లు మనకు తెలుసు కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు ఇవన్నీ ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి ఏ రోజు కూడా కానీ మనకి ఇవన్నీ ఆత్మీయ స్థితుల్లో గమనించాల్సి మనం ఎందుకంటే మనకు అనుగ్రహించడం పడ్డ కాబట్టి దాని వచ్చిన వాళ్ళే గ్రీసు దేశస్తులు పారసిక రాజు దర్యావేష కాలంలో మనం చూస్తాం దర్యావేషిని అలెగ్జాండర్ ఓడగొడతారు చరిత్రలో సరే అది అంత మనకు అవసరం లేదు కానీ అలెగ్జాండర్ తర్వాత రోమ్ రావడం మనం మనం చూసినాం అంటే గ్రీస్ దేశం తర్వాత రోమ్ ప్రతి దేశాలు ఈ ఏడు ఈ ఆరు దేశాలు ఇస్సాల్ పజలని బానిసలాగా తీసుకున్నాయి కానీ రోల్స్ రివర్స్ అయితే మనకు తెలుసు మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని అయితే ఆ ఇస్సాల్ పజల నుంచి అందరు చిక్కబడ్డరు కానీ ఒక చిన్న గుంపు బయటకు వచ్చింది మీకు తెలుసు అది పాత నిబంధన కాలం అంతా పుస్తకాలలో ఒక చిన్న గుంపును దేవుడు ఎప్పుడు కాపాడుకున్నట్టాడు ఏలియాన్ గుర్చిన ఉపమానం అంటాం అది ఏలియన్ గురిసిన ఉపమానం ఏంటంటే దేవుడు ఒక ఏడు మందిని జమ చేసి పెట్టుకున్నాను ఒకరు నేను ఒక్కనే రోక్షం కలిగి నీ పక్షం అంటే నువ్వే కాదు ఏడు మంది నేను జమ చేసుకున్నాను అంటాడు ఏడు మంది భద్రపరుచుకున్నా అంటాడు దేవుడు కాబట్టి ప్రతి దశలో ఈ రాజ్యల రాజ్యుల కాలంలో విసల్ పలు పానీసల్లాగా ఉంటే నుంచి ఒక చిన్న గుంపును దేవుడు ఎప్పుడు ఏర్పరుచుకుంటున్నాడు ఆరవ రాజ్యం కాలంలో రోమా సామ్రాజ్యం కాలంలో మన ప్రభు పుట్టడం అన్న విషయం మనం ధ్యానించినాం ఆయన పన్నెండు మంది శిష్యులని పిలిపించుకున్నట్టు మనం చూస్తాం ఆయన ప్రార్థనా జీవితము ప్రభు ప్రార్థనా జీవితం నేను వెరీ రీసెంట్లీ ఇక్కడ చూపించినట్టున్న వాక్యం ఆయన ప్రార్థనా జీవితం ఎట్లుందంటే ఆయన శిష్యులని పిలవక ముందు రాత్రి అంతా ప్రార్థనలు కూర్చున్నాడు నెక్స్ట్ డే పోయి పిలిచాడు తర్వాత ఎవరన్నా స్వస్థపరిచిండి అంటే ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి మాయమైపోయి ప్రార్థనలు కూర్చుండేట్ మీరు ఎప్పుడన్నా గమనించండి నేను చూపించినట్టున్న కొన్న వాక్యాలు రీసెంట్లీ ఆయన అట్లా మాయమైపోతాడు మాయమైపోయి ప్రార్థనలో కూర్చుంటాడు ఎందుకంటే ఆయన తెలుసు ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితాడు పర్షుధాత్మ నడిపి నీకు అవసరం ఉండాలా లేకపోతే నువ్వు ఆయన సేవ పరిచయలో జస్ట్ వాక్యాలు చెప్పుకుంటా అంతే ఎంతమంది పెట్టావు నీకు తెలియదు కొత్త వాక్యం చెప్పుకుంటూ పోతే లాభం కార్యాలు జరగాల కదా కాబట్టి ప్రతి రాజ్య కాలంలో ఇసాల్ ప్రజలు పానీసల్లాగా పట్టబడినారు అయితే ఆ గుంపులో నుంచి ఒక చిన్న గుంపుని దేవుడు బయటికి తీసుకొస్తేనే ఉన్నాడు పాత నిబంధన కాలం మొదలుకొని అట్లనే ఆరవ రాజుల కాలంలో రోమా సామ్రాజ్యం కాలంలో మన ప్రభు పుట్టడము మన ప్రభు పిలిచినప్పుడు యూదులలో నుండి ఇసలి పదల నుండి పన్నెండు మంది బయటకు వచ్చారు శిష్యులు చిన్న గుంపు టైనీ టైనీ రెమినెంట్ అంటాం మన భాషలో చిన్న గుంపు చాలా చిన్న గుంపు ఆ చిన్న గుంపు దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు బానిసత్వంలో నుంచి ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచం అంతటా పెద్ద గుంపుగా తయారైంది కానీ ఎట్లా తయారైంది అది అది ఒక మృగంలాగా తయారైంది కాబట్టి ఈరోజు అదొక మృగంలాగా తయారైందాసిన దేవుడు మనకు చూపించండి ఎన్నిసార్లు అది ఎట్లా ఉంది వ్యభిచారంలో ఉంది విగ్రహ రధంలో ఉందన్న విషయాన్ని దేవుడు మనకు చూపించండి అయితే ప్రతి దశలో విశల్పాలు ఎట్లయితే చిక్కబడింటో ఈ పది రాజ్యాలలో ఇప్పుడు పాతవి గధించే సంస్థ కృతమైనవి కాబట్టి కృత నిబంధన కాలంలో ఈ ఏడు తలలు ఏడు సంఘాలు ఏడు సంఘాలలో అది చిక్కబడింది ఎవరు చిక్కబడింద్రంటే రోల్ రివర్స్డ్ అయిన ఈ అంటే దేవుని ఇస్రాయల్ క్రైస్తవులు దేవుని ఇస్రాయల్ క్రైస్తవులు ప్రతి రాజ్యంలో అంటే ప్రతి సంఘంలో చిక్కబడినరు ఎందుకంటే ప్రతి సంఘము బలవంతం చేతిలో పట్టబడిందని ఏ స్ప్రో చెప్పిండు బాప్తిజం ఇచ్చే యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు అది బలవంతుని చేతిలో పట్టబడింది చూడండి ఎవరన్నా మత్య సువార్థ పదకొండవ ధ్యేయము పన్నెండవ వచన వరకు చదవచ్చు అవకాశం ఉంటే మత్స్ వార్త వచనం బాప్తిసం ఇచ్చే యోహాను ఇనుములు మొదలుకొని ఇప్పటి పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు ఆక్రమించుకొని చున్నారు బాప్తిజం ఇచ్చి యోహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోకు రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది మనకు తెలుసు రెండు గుంపులు అవి వాటి చేతిలో ఇవి పట్టబడింది ఏది చర్చి పర్లో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కి చాలా తేడా ఉంటుంది ఈ విషయాలు ఎప్పుడైనా నేను చూపిస్తూ బియ్యను ఎవరన్నా అవకాశం ఉంటే కూడా వెతుక్కోవచ్చు కింగ్డమ్ ఆఫ్ గాడ్ వేరే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే రెండో కాదు కాబట్టి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే మతపరమైన జీవితం బలవంతుని చేతిలో పట్టబడింది అయితే బలవంతులు దాన్ని మరీ ఒత్తిడి చేసి లాక్కుంటున్నారంట అంటే చిక్కపట్టి చిక్క గొప్ప జనాన్ని అయితే లక్ష నలభై నాలుగు వేల మంది సేవ ఏంటంటే శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలా అంటే ఈ బలవంతుల చేతిలో నుంచి ఈ గోప జనాని లాక్కొని రావాల మన కాబట్టి ఇది ప్రకృతి సహజంగా ఒక చర్చి నుంచి ఇంకో రావడం కాదు ఇది ఆత్మీయ స్థితిలో బయటికి తీసుకొని రావడం కాబట్టి మనం కూడా దాన్ని బయటికి తీసుకొని రావాలంటే మనం కూడా ఫోర్స్ అప్లై చేయాలి అందుకే నీకు శక్తి కావాల శక్తి లేకుండా నువ్వు చేయలేవు వాక్యం చెప్పడం సునీసం కానే కాదు సునేయాసం అనుకుంటే అది వాక్యమే కాబట్టి అది ఆయన అనుగ్రహించబడ్డ భారం అది మనకి నా కాడి నా భారం అన్నాడైనా అది సులువైంది తేలికిందని కానీ మోసే మోయాలి కదా ఫస్ట్ మోయకుండా చేసే పని అన్నట్టు సేవ అట్లా కాదనే కాదు కాబట్టి పోయిన వారం మనము ఐగుప్తు ఫస్ట్ రాజ్యము ఐగుప్తు అది మొదటిది అన్నట్టు ఫస్ట్ రాజ్యం ఐగుప్తు చివరి పుండేది కూడా ఐగుప్తే కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రాజ్యాలన్నీ ఒకటేలా కనిపిస్తూ ఉంటాయి ఐగుప్తు అషురు లా కనిపిస్తుంది అషురు ఐగుప్తులాగా పోయిన వారం నేను చూపించిన కూడా అది గ్రంథంలో వాళ్ళు ఐగుప్తు నుంచి అషూర్కి అషూరు నుంచి కల్దీలకు వస్తున్నారు మూడు సీరియల్గా ఉండే దేశాలవి అవి ఎంతమంది జ్ఞాపకం ఉందో మనం చదువుతప్పుడు కానీ మూడు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినట్టు మనం చూసినాం ఇరవై ఎనిమిదో వచ్చంలో ఉందన్న ఏఎల్ పదహారు ఇరవై ఎనిమిది కదా ఇర్మియా గ్రంథం చూడారు ఒకసారి గ్రంథము పదహారు నలభై అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయం మనం ఐగుప్తుకు సంబంధించిన బోధ చూస్తున్నాము ఐగుప్తు అనేది మతపరమైన జీవితం అక్కడ కూడా మూడు గుంపులు ఉంటాయి ఎవరికి ఎవరు గ్రహించగలరు ఎవరు గ్రహించగలరు సర్పంలు తేళ్లు ఎవరు గ్రహించగలరు ఐగుప్తులు పదహ నలభై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం నుంచి స్టార్ట్ చేయాలి నలభై ఆరు పంతొమ్మిదో ఐగుప్తు నివాసలార నోపు పాడైపోవును అది నిర్జన నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకుని ఆ ఇంగ్లీష్లో తెలుగులో ఇంగ్లీష్కి తెలుగుకి ఎంత తేడా ఉందంటే ఇంగ్లీష్ నేను చదువుతాను మీరు వినండి ఓ దౌ డాటర్ ట్వెలింగ్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తులో నివసిస్తున్న కుమార్తె కుమారి అనుంది అక్కడ లేని లెచ్చుడు తెలుగులో ఐగుప్తుల్లో నివసిస్తున్న కుమారి అనుంది ఇక్కడ ఓ దౌ డాటర్ ట్వెలింగ్ ఇన్ ఈజిప్ట్ furnish thyself to go into captivity. That's it? How did you do that, brother? Aigupthu nivasa ala nopu padai pounu. That's it, Aigupthu nivasa ala nopu padai pounu. That's it. Aigupthu nivasa ala nopu padai pounu. That's it, Nidjanamai. Kalchabadunu. Prayanamanakku Pavalishanavatinai siddha parchukonu di. That's it, right? English name is furnish thyself to go into captivity. Your prayer is going to go to the church and you will die in English. You will die in English. You will die in the church and you will die in the church. That's the difference in the Telugu Bible. Then, you will die in the church and the church in the church. చెరలోనికి పోవడానికి సిధపడి ఉండము సిధపరుచుకోమంటున్నాడు కాబట్టి ఐగుప్తుల నివసించే కుమార్తె అంటే ఇస్రాయల్ కదా ఇప్పుడు నువ్వు ఇస్రాయల్ నువ్వు ఐగుప్తులో ఉన్నావు ఐగుప్తుల ఉండి చెరకోనికి పోబోతున్నావు అంటే ఎక్కడ పోవాలా అషూరికి పోవాలా నువ్వు ఐగుప్తు తర్వాత అషూరు కాబట్టి కాబట్టి అషూరు తర్వాత నువ్వు పోవాలా అషూరు నుంచి మళ్ళా నువ్వు పోవాలా బబ్లో నుంచి ఎక్కడ పోవాలా అస్సి పర పారసిక దేశానికి పోవాలా పారసిక దేశం తర్వాత పోవాలా గ్రీసు బల బలత్కారం కిందికి రావాలా దాని తర్వాత రోమా బలత్కారం కిందికి రావాల నువ్వు విధానం ఆత్మీయ విధానం ప్రకృతి సహజంగానేమో ఇది జరిగింది ఇషాల పైలకి స్థితిలో ఒకటి ఇంట్రెస్టింగ్ మీరు ఈరోజు గమనిస్తారు అది మనతో ముందు ఎప్పుడు దాన్ని చూడలేదు మనము ప్రకృతి సహజంగానేమో వాళ్ళు ఇసాల ప్రతి దేశంలో బానిసల్లాగా ఉన్నారు వారి దేశంలో చివరికి బానిసలాగా ఉన్నారు అయితే ఇసల్పల్లకి ఇంకా అవకాశం లేదనేసి మనకు తెలుసు నేను ఇంకా తిరిగి మీ దగ్గరికి రానన్నాడు ఆమోస్రంథంలో దేవుడు వాళ్ళకి లేదు అవకాశం ప్రకృతి సహజంగా ఉండే ఇసల్పల్లకి ఇంకా వేరే అవకాశమే లేదు మీరు నా ప్రియ కుమారుని స్వరం వినాలంతే ఈయన మాటలు గైకొనన్నాడు అంతే దేవుడు తండ్రి కాబట్టి మీరు రక్షణకు రావాలంటే నా కుమారుని మాటలు వినండి లేకపోతే మీరు నేను పర్మనెంట్గా విడిచిపెట్టేస్తుంది మిమ్మల్ని అన్నాడు ఆమోసంలో నేను ఇంకా ఎన్నటికీ నీ మీ దగ్గరికి రానన్నాడు కాబట్టి దేవుడు తన మైండ్ నన్న మైండ్ మార్చుకోడు మీరే నా దగ్గరికి రావాలా నేను మటుకు మీ దగ్గరికి రాను మీరు నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలా నా పియర్ స్వరం మీరు వినాలా ఆయన మాటలు గైకొనాలా దాన్ని పాటిస్తేనే కానీ నేను మిమ్మల్ని రకం నడిపించాను మీరు నన్ను ఎప్పటికీ చూడరు కాబట్టి అది ఎప్పటికీ కూడా దాన్ని తిరిగి దాని పాత వైభవం తిరిగి పొందుకోలేదన్నట్టు ఎందుకు అంటే మనకు తెలుసు వాళ్ళు ఆజ్ఞాన్ని అతిక్రమించిన ప్రజలు దేవునితో నిబంధన చేసిన వాళ్ళు కానీ నిబంధనని క్షణాలలో విడగొట్టేసారు మోసే పైకి బాగున్న కింద విడగొట్టేసారు అందుకు అందరూ చచ్చిపోయారు ఎందుకంటే నిబంధన ఎక్కడైతే తృణీకరిస్తారో ఉల్లంఘిస్తారో మరణం ఉంటుంది అక్కడ కాబట్టి ఆ నిబంధన మరణానికి దారితీసింది వాళ్ళమే మోషే ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని వారి పట్ల పాషే కొంచెం సేపు పక్కకు జరుగు వీళ్ళందరినీ నేను క్లీన్ చేసేస్తా నీ ద్వారా నేను ఇష్టాల్పల సంతతిని పెంచుపొందిస్తా అంటే వద్దన్నాడు మోషే మోషే అట్లాంటిది అటువంటి తలం అటువంటిది వద్దన్నాడు బహుశా ఈరోజు పను మనుషులు ఆ స్థానంలో ఉంటే అట్లంటున్నాను థ్యాంక్ యూ జీజస్ అంటురాను విజ్ఞాపన స్థితి కాదు మోషే వారి పక్షంగా దీపం చేసిన అట్లా అట్లా కాదు ప్రభువాని దేవునికి ఆలోచనలు చెప్పే వాళ్ళు ఎవరున్నారు ఇదో చెప్పారు ప్రభు అట్లాద్దు నుంచి బయట తీసుకొచ్చి ఇక్కడ చంపినేసి నీ పేరు చెడిపోతుంది ప్రభు అట్లా కావడానికి వీళ్ళేది ప్రభు నీ దేవునికి సలహా అప్పుడు దేవుడు మార్గం చూపించింది వీళ్ళ జీవితాంతము నేను చెప్పిన నియమాలు పాటిస్తూనే ఉండాల శుద్ధీకరణార్చరణ ముఖ్యంగా లేవియాకాండం బైబుల్ అంతట్లో బైబుల్ అంతట్లో బహు కష్టతరమైన పుస్తకము లేవియా కాండం బహు కష్టతరమైంది ఎందుకు అంటే లేవియాకాండం అంతా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించాలా ఎట్లా పరిశుద్ధంగా జీవించాలా అన్న విధనాలు నేర్పిండి అక్కడ వాళ్ళకి ప్రకృతి సహజంగా ప్రతి విషయంలో నీకు పుండై చీమ్ నువ్వు అపవిత్రుడవు రక్తస్రావం అయితే రపవిత్రుడవు ప్రతి దశలో నువ్వు అపవిత్రుడవే కాబట్టి నువ్వేం చేయాలా బలి అర్పించాలో శుద్ధీకరణ చేసుకోవాలా బట్టలు ఉతుక్కోవాలా వస్త్రాలు ఉట్టుకోవాలా నువ్వు కూర్చున్న స్థలం ఉతుక్కోవాలా నీ కుర్చీ ఉతుక్కోవాలా అన్ని అన్ని నియమాలు అన్నట్టు అదొక పెద్ద భారం అన్నట్టు అవన్నీ చీము గారుతున్న వాడిని కూడా అపవిత్రుడువే నువ్వు కూడా పొద్దున్నంత స్నానం చేసుకొని సాయంత్రం వరకు బయట ఉండాలా అట్లా ఎన్నో భారాలు పెట్టిండు దేవుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వినరు మీరు ఉల్లంఘించిన వారు నా ఆజ్ఞలని నా నిబంధనని అయితే నేను ఎందుకు ఇవన్నీ ఎంత ఒత్తి చెప్తున్నానంటే ఇది రోల్ రివర్స్ అయినప్పుడు క్రైస్తవుల మీదికి వచ్చేస్తుంది ఆ విధానాలు నువ్వు పరిశుద్ధంగా జీవించాలా లేకపోతే ని మీదికి వచ్చే ఉపాద్రము దేవుడు కూడా ఆపడు ఏషావును నిర్దేశించిండో మీకు తెలుసు కదా ఏషాను నిర్దేశించిండడు ఎవరు చెప్తారు చెప్పండి ఆయన తన చేష్టతపు హక్కుని ధృనీకరించండు అంటే ప్రథమ ఫలంలాగా దేవుడు ఏర్పరచుకుంటే దాన్ని ధృవీకరించండు మనకు తెలుసు పరిధి రాష్ట్ర ప్రతికలు మన ప్రభుే ప్రథమ ఫలము ఆయన పక్షంగా ఉన్న మనమే ప్రథమ ఫలం ఈ ప్రథమ ఫలము ముగింపు దశకు మనం కాబట్టి నీ ప్రథమ ఫలాన్ని నువ్వు తృణీకరించుకుంటున్నావు ఈరోజు అందుకు ఆయన నిన్ను ద్వేషిస్తున్నాడు దేశం ఎందుకు ద్వేషించిండంటే ప్రథమ ఫలంగా ఉండడానికి ఇష్టపడలేదు ఆయన క్రైస్తవులు ఎదుగు దేశంలో ద్వేషింపబడుతున్నారంటే ప్రథమ ఫలంలాగా నేను కాదు ప్రథమ ఫలం అంటుండే ఈరోజు క్రైస్తవులు మేము కాదు అంటున్నారు ఇష్టాలు కూడా ప్రకృతి సహజంగా ఉన్న దేశంలో వాళ్ళేమో దేవునికి విరుద్ధంగా ప్రవక్తలకు విరుద్ధంగా అపోసులకు విరుద్ధంగా మన ప్రభుని సెల్వేసిన వాళ్ళు ఈరోజు కూడా క్రైస్తలంట ఇష్టం లేనివారు పాలస్తీనా దేశంలో బాంబులు వేస్తున్నారు ఎంతమంది క్రైస్తలు చచ్చిపోతారు తవ్వరిగా తెలుసా ఏ నిస్ట్లో లేదు ప్రపంచంలో మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు పాలస్తీనా దేశంలో ఏ స్లో పుట్టింది ఆ ప్రాంతం కదా నేను అనేక పర్యాలు చూపించిన గతంలో ఈ అరబ్బులు కొట్లాడుకొని చివరికి పడేది క్రైస్తల మీద అనేక పర్యాలు చూపించినది గతంలో రికార్డింగ్స్ కాబట్టి ఇసలు ఏ రీతిగా అయితే ప్రతి దేశం కాలం ప్రతి ఏడు రాజ్యాల్లో ఈ ఏడు దేశాలలో ఉన్నారో క్రైస్తవులు కూడా ఈ ఏడు దేశాలలో ఉంటారు అని ఆత్మీయ స్థితిలో మనం గ్రహిస్తున్నాం ఎందుకంటే సర్పములు తేళ్ళు ఒక దేశంలో ఉండే సర్పములు తేళ్ళు ఇంకో దేశం మీద పడి గొప్ప జనాన్ని తినివేస్తాయి అలాని చంపేస్తాయి విషయం మనం చూపించినాం ఇది ఎట్లుంటుందంటే పూర్వకాలపులో ఒకటి సిద్ధాంతం ఉండేది ఈ మొన్న ఎందుకు నేను యూట్యూబ్లో ఏదో ఒక వీడియోలు చూసిన కొన్ని జీవులు వాటికి పిచ్చి పడితే వాటి సొంత శరాలనే అవి తినేసుకుంటాయంట బహు భయంకరంగా ఉండడానికి నేను చెవులు బంద్ చేసేదాన్ని అయితే సాధారణంగా కొన్ని పాములు కూడా వాటి తోపలను అవి తినేసుకుంటూ అయితే ఐగుప్తులో ఉన్న సర్పంబితేళ్ళు అశూరు మీదకి వచ్చి ఉల్ట ఉల్ట మనం చూస్తున్నాం ఐగుప్తులో ఉన్న స్త్రీ లేక కు కుమారి ఎంత విషం మనం గొప్ప జనము ఐగుప్తులో ఉన్న కుమారి మీదికి అశు అశూర్యులు దండెత్తి వచ్చి ఆ గొప్పజనాన్ని తినేస్తున్నారు దాని తర్వాత అషూరులో ఉండే గొప్ప జనాన్ని బొబ్బులోను తేళ్లు సర్పంలుచి తినేస్తున్నాయి తర్వాత బొబులోనులో ఉండే గొప్ప జనాన్ని పారసిక రాజుల సర్పములు తేళ్ళొచ్చి తినేస్తున్నాయి అదే రీతిగా పార్సిల పర్షియాలో ఉండే ఆ యొక్క గొప్ప జనాన్ని గ్రీసు దేశపు సర్పములు తేళ్ళు తినేస్తున్నాయి చివరికి గ్రీస్ దేశంలో ఉండే గొప్ప జనాన్ని రోమా సామ్రాజ్యంలో ఉన్న సర్పులు తేళ్లు అయితే అందులో నుంచి బయటకు వచ్చినదే పర్లోక రాజ్యం ఏడవది అది కూడా అట్లనే తయారైంది అయితే ఇప్పుడు ఏమైందంటే దాని లోపలనే ఇవన్నీ సంపూర్ణ దిశ స్థితిగతి ఏడు అంటే సమాప్తం అయిపోయింది కాబట్టి ఆ యొక్క రోమ తర్వాత ఏడు కాబట్టి పర్లకు రాజ్యంలోనే ఇవి లోపలు అయితే ఐగుప్తు తేళ్లు ఐగుప్తు యొక్క గొప్ప జనాన్ని అశ్వర్యులు ఎట్లా తినేసిండ్రో అట్లనే ఇక్కడ రావడానికి ఏమవుతుందంటే చర్చి లోపలనే సమస్తం నెరవేరుతుందని మనం చూసిన అన్నిసార్లు లోపలే సర్పములు తేళ్లు ఉన్నాయి చర్చి లోపలే గొప్ప జనం ఉంది కానీ నాలుగో గుంపే బయట ఉంది అన్న విషయాన్ని నేను మీకు అనేక భార్యాలు చూపించిన వాక్యాలలో ఈ నాలుగో గుంపుకి ఈ మూడు బహుతేట కనిపిస్తే కానీ ఆ మూడిటికి ఎవరికి మనం కనిపించం ఆ మూడిటికి ఎవరికి ఎవరు కనిపించారు ఎందుకంటే వాటికి గుడ్డితనం కల్పించింది యువ దేవత అయితే మనము ఒకసారి చక్ర చూస్తే చివరికి పర్లో రాజ్యము మళ్ళా తిరిగి ఐగుప్తులోనికి పోబోతుంది దేవుడు అక్కడి నుండి వారిని శాశ్వతంగా బయటికి తీసుకొస్తుంది ఈ సర్పల్లి మొట్టమొదటిసారి ఎట్లయితే ఐగుప్తుల నుంచి మూషే అధికారంలో మూషే లీడర్షిప్ కింద తీసుకొచ్చిండో యేసు ప్రభులు వారు చివరికి తిరిగి ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొస్తుందనేసి జకర గ్రంథాలు మనం చూసిన గతంలో ఒకసారి చూడండి ఎవరన్నా గ్రంథం పదవ అధ్యాయము పదవ వచనం పది పన్నెండు జగ్ర గ్రంథము పదవ అధ్యాయము పదవ వచనం ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అర్షూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనో చోటు చాలనంత విస్తారముగా ఇలాదు దేశంలోనికిని లెబా లెబానోను వారిని తోడుకొని వచ్చేదను చూడండి ఇక్కడ ఏమంటుండంటే దేవుడు ఐగుప్తు తిరిగి తీసుకు తిరిగి తీసుకొస్తా అశూర్ నుంచి మళ్ళా తిరిగి తీసుకొస్తా అంటున్నాడు మనకు తెలుసు ఐగుప్తే అశూరు అషూరే బబులోను ఎందుకంటే ఇవన్నీ ఒకటే అని కూడా తెలుసు మనకి ఇవన్నీ ఒకటే మృగము శరీరంలో అతకబడ్డైనయి గతంలో కాబట్టి ఈరోజు కూడా ఒకటే మృగము ఒకటే శరీరంలో నుంచి పది తలలు అంటే ఈ పది తలలు ఒకటే శరీరానికి సంబంధించినవి అని చెప్తుంది వాక్యం కాబట్టి ఐగుప్తన్న అషుర్ అన్న ఒకటే అశ్వర్ అన్న బహులన్ అన్న ఒకటే బబులన్ అన్న పార్సిక అన్న ఒకటే పార్సిక గ్రీస్ అన్న ఒకటే గ్రీసు రోమ్ అన్న ఒకటే ఎందుకంటే గ్రీస్లకి రోమ్ వచ్చిన మనం చూపించాను నేను ఇవన్నీ కలిసిపోయి పర్లోగ రాజ్యంగా తయారైందని నేను చూపించాను ఎందుకంటే వాళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చింది దేవుడు ఐగుప్త నుంచి బయట తీసుకొచ్చింది విషయాలు పదింది అశ్వరులకి కొంతమంది కోరేష కాలంలో కొంతమంది బయట తీసుకురవాలా నిహమియా ఎజరా వీళ్ళందరూ బయటకు వచ్చినారు అట్లా ప్రతి దశలో కొంతమంది దేవుడు బయటికి తీసుకొస్తానన్నాడు అట్లనే చివరికి ఇది లాస్ట్ టైం అన్నట్టు దేవుడు జక్రగ్రంథంలో మాట్లాడుతున్నాడు నేను వీళ్ళందరినీ తిరిగి మళ్ళా బయటికి తీసుకొని అంటున్నాడు కానీ ప్రకృతి నిశ్శల్పల గురించి మాట్లాడుతుంటా అంటే ఒకసారి ఏహెచ్కల్ గ్రంథము పదహారో దయము ఏహెచ్కల్ గ్రంథము పదహారో ధ్యాయము పదమూడవ వచ్చారు ఇలాగో బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసేన నారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్య నీవు మిక్కిలి సౌందర్యవతి వై రాని అగినంతగా నేను నీకు నా ప్రభావము చేత నీ సౌందర్యమును పరిపూర్ణముల్రెడీ నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేస చేయనట్లు చేయక జీతము పుచ్చుకొనక పుచ్చుకొన నొల్లక ఇంటివి ఎభిచారిని యొక్క భార్య తన పురుషుని త్రోసి వేసి అన్నిలను చేర్చుకును కదా పురుషులు పడుపు సొమ్మిచ్చదురు కదా నీ వికటకాలు నలుదిక్కుల నుండి వచ్చి నీతో ఎభిచరించినట్లు వారికి అందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి బహుమానములను ఇచ్చుచు వచ్చితివిర్టీ ఫోర్ ఉందన్నా నీ జారత్వం మును నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు వేదం ఏమనగా ఎచరించటకు నీ వెంట తిరుగుటయూ లేదు నీకు పడుపు సొమ్మిచ్చుటయూ లేదు నీవే ఎదురు జీవితం ఇచ్చి ఇదే నీకును వారికి నీ కలిగిన భేదము ఇదే యహోవాకు కాబట్టి వేషో అక్కడికి అక్కడి వరకు చాలా లేదర్ అంటే ఎట్లా జీవించిన రిసాల్ట్ వల్లని చూపిస్తున్నాడు ప్రకృతి సహజంగా అయితే ఇది ఆత్మీయంగా మారిపోయింది మన కాలంలో అన్న విషయాన్ని మనకి చూపించి పోరావరం చూసినాం ఇటన్నిటి మనము అయితే ఒక స్థలంలో ఏముందంటే తిరిగి తన ప్రాచీన ఆ యొక్క వైభవము దానికి తిరిగి రాదు అన్న విషయాన్ని ఎక్కడో చూపిస్తున్నాడు దేవుడి వాక్యం ఆ వచనము ఎక్కడో గాయ గాయబైపోయింది ఆ మైండ్లో కాబట్టి ఇక్కడ అది మనం అది తర్వాత నాకు వాక్యం దొరికినప్పుడు నేను మీకు చూపిస్తా ఈ ప్రతి రాజ్యము ఈరోజు ఉంది మన మధ్యలో అన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి రాజ్యం ఇంతవరకు మనం చూసినాం అయితే ఈ రాజ్యాలన్నీ ఏడు తలలు అంటే ఆరు తలలు కదా ఈ ఆరు తలలు చివరికి ఆ స్త్రీని లేక గోపజనని ఎట్లాగా సంబోధిస్తున్న విషయము ప ఇరవై ఏడవ వచనం చూడు కదా పదహారో అధ్యాయము ఏహెచ్కెల్ గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై వచనం కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార శ్రేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీల కుమార్తెలకు నిన్ను అప్పగించుతున్నాను చూడండి ఆయన శత్రువులకి అప్పగిస్తా అంటున్నాడు ఎందుకు తన తన జీవిత విధానాన్ని బట్టి ఎట్లా అపవిత్రంగా జీవించినవో అట్లా నిన్ను అట్లనే నీ శత్రువులకు నేను నిన్ను అన్నాడు అదే రీతిగా ప్రకటన కూడా మనం చూస్తున్నాము పదిహేడవ దాయం ఇప్పుడు చదువు మళ్ళా ప్రకటన గంధ పదిహేడవ దేము పదహార వచ్చిన నీవు పదిహేడులో పదహార నివు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కు లేని దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని దానిని బొత్తిగా కాల్చివేదురు కాబట్టి ఇది ఏమంటుందంటే ఇది ఈ సర్పములు ద్వేషించి బొత్తిగా దాన్ని కాల్చివేస్తారు అంటే వాళ్ళందరినీ చంపేస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అది మనం గతంలో చాలాసార్లు చూసినాము విశాల్పాలు ఏ రీతికైతే పట్టపడి చంపబడినరో ప్రతి రాజుల కాలంలో చివరికి వచ్చేటప్పటికీ మధ్యపరమైన జీవితంలో గోపర్చన సమూహం అందరూ మరణించబోతుండ్రు అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది తర్వాత వైగోప్తకు సంబంధించిన వాక్యాన్ని మనం ముగించబోతున్నాము పద ఇర్మియా గ్రంథము కొన్ని వాక్యాలు చూస్తాం ఇరిమియా గ్రంథము పదహార అధ్యాయంలో చివరికి ఏం జరుగుతుంది ఐగుప్తికి లేక ఐగుప్తులో నివసించే కుమార్తెకి నలభై ఆరవ అధ్యాయం చదువు ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యయము వచనం నుంచి పదకొండవ వచనం ఒకటి చదివారు ఐగుప్తి కుమారి కన్యక విలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము విస్తారమైన ఔషధములు తెచ్చుకున వ్యర్థమే నీకు చికిత్స కలగదు అయితే ఇది మనము ఎన్నిసార్లు గ్రహించిన ఇది ఇందాక మేనేమో ఐగుప్తులో నివసించే వారని ఉంది కానీ ఇక్కడ మరి థేటర్ ఉంది ఐగుప్తు కుమారి అని ఉంది బహుథేటగా మనోసర్జన గారు ఐగుప్తి కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగిలము తెచ్చుకునము విస్తారమైన ఔషధములు తెచ్చుకున్న వ్యర్థమే అయితే ఇది ప్రకృతి సహజంగా జరిగింది కానీ ఆత్మీయ స్థితలు మనం గ్రహించగలుగుతున్నాం ఇది ఐగుప్తుల్లో నివసించే కుమారి కన్యక అంటున్నాడు కాబట్టి మనకు సురాసంగా అర్థమైపోతుంది ఏ కన్యక గురించి మాట్లాడుతుండని కృత కాబట్టి గొప్ప జన సమూహము బుద్ధి కన్యకలని మనం చూపించినాం ఎన్నిసార్లో లక్షా మంది బుద్ధిగల కన్యకలని అయితే ఈ కుమారి తన బాధని తన రోగాలని పోడ్కోవడం కొరకు ఎన్నో రకాల మందులు వాడుతుంది కానీ దానికి స్వస్థత రాలేకపోతుంది అనేక పర్యాలు మనం కూడా గ్రహిస్తూ ఉంటాం ఎన్నో మందులు తీసుకున్నా స్వస్థత రాదు మన గ్రూప్స్ అలా చూస్తూ ఉంటాం కొంతమంది చెప్తుంటారు చేస్తారు ఫోన్ చేస్తారు ప్రజలు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతులేదు అవున తగ్గదు అది నా ప్రజలు ఎందుకు నశించిరి హుషే జ్ఞానం లేక జ్ఞానం లేక నశించిపోతున్నారు సీఎంను పౌరతమే నువ్వు నివసించింటే ఈరోజు నీ యొక్క ఆరోగ్య స్థితి ఇట్లా ఉండకపోయాడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఇట్లా ఉండకపోయాడు అవన్నీ ఎప్పుడో మర్చిపోయినా నువ్వు ప్రార్థనా జీవితము ఆరాధన జీవితం జస్ట్ ఏదో సండే కొన్సెప్ట్ టూ అవర్స్ చర్చలో కూర్చొని రెస్ట్ ఆఫ్ ద టైం అంతే నీ కొరకు నీ జీవితం కొరకే నీ కెరియర్స్ కొరకే స్పెండ్ చేసుకున్నావు నీ కెరియర్ని దేవుని చేతికి అప్పగించాలి ఎన్ని మందులు వేసుకున్న ఈరోజు లేదు చర్చలో మీరు చూస్తున్నారు గొప్ప జనానికి ఎన్ని మందులు వేసినా స్వస్థత వస్తలేదు కేవలం ప్రభు నుంచి రావాలి కదా ఆయన వాక్యాన్ని పంపించి స్వసతనాన్ని గ్రహించండు బట్ అటువంటి స్థితిలో లేదు అటువంటి స్థితిలో ఉంది ఈరోజు పరిస్థితి లేదు ఎక్కడ లేదు చర్చస్లలో ఎక్కడమైనా నాన్ స్టాప్ వాక్యాలు చెప్పుకొని మన కానీ హీలింగ్స్ లేవు విశేషమైన హీలింగ్స్ ఎక్కడ కనిపించవు ఇన్స్టెంట్ హీలింగ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి ఆ రోజు కదా కొంటి లేచి నడిచిండు కదా అదే అదే మనం చూసినాం ఇప్పుడు నువ్వు బానిసత్వానికి నువ్వు సిద్ధపడు అని చెప్తుంటే ఐగుప్తుతోని ఐగుప్తులు నివసించే కుమారితే పంతొమ్మిది వర్షం అలాసారి పంతొమ్మిది వచ్చను ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవను అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకుని ఇప్పుడు మీరు బానిసలకుబోతున్నారు కాబట్టి మీ ప్రయాణానికి కావాల్సిన వాటి అన్నిటి సిద్ధపరుచుకొనిడి ఐగుప్తులు నివసించే కుమారి కన్యక అని చెప్తున్నాడు కానీ ఏం జరుగుతుంది ఇరవై నాలుగో వచ్చినాం చదువు ఇరవై నాలుగో వచ్చిన ఐగుప్తి కుమారి అవమానపరచబడును ఐగుప్తి కుమారి అవమానపరచబడును తర్వాత ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును అది అది ప్రవసనల్ ఇవన్నీ ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగించబడును ఉత్తరం నుంచి ఏముంటే మీకు తెలుసు నార్త్ సౌత్ మనం చూసినాం గతంలో నార్త్ అంటే ఏంది సౌత్ అంటే ఏంది ఎవరు చెప్తారు చెప్పండి సర్పములు తేళ్ళు ఏది అది సర్పమా తేల ఉత్తరము సర్పము అనుకుంటాం దక్షిణము తేళ్ళ అవి రోల్స్ రివర్స్ అవుతాయి మనం చూసినాం గతంలో అది సర్పంలో తేళ్ళు అయితే తేళ్లు సర్పములు అయితే అన్ని కాబట్టి తేళ్లకి అప్పగిస్తాడు తేళ్లు సర్పాలకు అప్పగిస్తాయి కాబట్టి ఆ సెంట్ ఆ వచనము ఎవరి గురించి మాట్లాడుతుందో గుర్తించాలంటే చిహ్నాన్ని ఫస్ట్ తేళ్ళని పంపిస్తాయి సర్పాలు సర్ప తేళ్లు పోయి గొప్ప పట్టుకొచ్చి సర్పాలకు అప్పగిస్తాయి అది విధానం ఆత్మీయ విధానం అది మనం చూసినాం కూడా మన ప్రభుత్వ కాలంలో ముఖ్యంగా సంశోనికి సంబంధించిన జీవితాల్లో మనం చూసినాం ఎంతమంది గ్యాప్ ఉంది నాకు తెలియదు కానీ ఇవన్నీ జరిగినట్టు తిరిగి తిరిగి నెరవేరుతున్నట్లు అదే రీతిగా మన ప్రభుని అప్పగించిన వాడు ఇస్కర్ యోత్ యూధ పక్క నుండి కాటేసిన వాడు అంటాం కాబట్టి ఇస్కర్ యోత్ యూధ సాదృశ్యం మన ప్రభుని ఏం చేసిండు సర్వంలకు అప్పగించిండు ప్రధాన యాజకులకి ఇది ఆత్మీయ విధానం స్తెఫెన్ కాలంలో కూడా చూసినాం మనం గతంలో స్తెఫెన్ రటనే చేసిండు ఈ మూడు గుంపులు ఈ రెండు గుంపులు మొదటి రెండు గుంపులు కాబట్టి ఇది ఒక పాట తిరిగి తిరిగి నెరవేరుతున్నది అన్నట్టు మన కాలంలో కష్టప్పటికీ ప్రపంచాత్మకంగా ఇది జరుగుతుంది కాబట్టి ఉత్తర దేశస్తులకి వారందరూ అప్పగించబడబోతున్నారు అంటే తేళ్లకి తేళ్ళు వీళ్ళందరినీ లాక్కొని పోయి ఇది విధానం అన్నట్టు ఎందుకు అంటే వీళ్ళు అవిధత చూపించనున్న విషయాన్ని ప్రభు మన యొక్క ఇర్మీయ గ్రంథము పదకొండవ అధ్యాయో ఒకసారి చూసాం ఈ రోజుకి ఐగుప్తిని ముగించాలనుకుంటున్నాను నేను ఐదుపు సంబంధించిన బోధ ఇర్మీయా గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను ఇనుప కొలిమి ఐగుప్తు దేశంలో నుండి ఇనుప కొలిమిలో నుండి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం ఇనుప కొలిమిలో ఉన్నారు వీళ్ళు కాబట్టి కొలిమి అంటే వేడిది కదా అది అట్లా కరగదీస్తారు లోహాలాన్ని కరగదీస్తారు కొలిమి ఆ కొలిమిలో ఉన్నారు వీళ్ళు అంటే తేళ్ళు కరుస్తే మంట ఉంటాయి కాబట్టి తేళ్ల పథకాల్లో మీరు అయితే నేను మిమ్మల్ని బయట తీసుకొచ్చి చూడు మళ్ళీ చదువు అక్కడి నుంచి ఇనుప కొలిమిలో మీరు ఉంటుంది ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితలను రప్పించిన దినుమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చిన ఇచ్చి తిని మిమ్మల్ని నేను మీ పూర్వీకులని మీ ఇతరులను ఎట్లనైతే నేను ఐగప్పుల నుంచి కొలిమి నుంచి బయటికి తీసుకొచ్చినో ఇనుము కొలిమి నుంచి ఆ రోజు ఎందుకు తీసుకొచ్చినో అది వాళ్ళకి హెచ్చరించిన ఇది జ్ఞాపకార్థంగా పెట్టుకోండి అని మీ తరంలో మీ భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు కూడా అది జ్ఞాపకం చేసుకోకపోతే వాళ్ళని నేను వాపస్ తిరిగి అక్కడ పంపిస్తా అని అన్నాడు అన్నాడు చదివిరా మీ పితలను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞిని నేనున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితోనూ నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనుల ఎందురు నేను మీకు దేవుడిన ఎందును కాబట్టి విధేయతకు సంబంధించింది ఇది విధేయతకి తగినట్లు జీవించేదానికి సంబంధించింది కాబట్టి నా యొక్క వాక్యానికి మీరు విధేయత చూపించి వాటి ప్రకారంగా నడుచుకుంటేనే నేను ఇచ్చిన ఆగ్నన్నిటినీ మీరు పాటిస్తేనే కానీ మీరు నా బిడ్డలు కాలేరు నేను మీకు దేవుడిని కాలేను అని చెప్తున్నాడు కూడా యశా గ్రంథం ఒకసారి గారు యశాగ్రంథము ముప్పై ఒకటవ వచనం వారు పడుచువారు దాసులగుదురు వారి పడుచువారు దాసులగురు వారి పడుచువారు దాసులగుదురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూసి భీతి నుండి వెనుక దీదురని యహోవ సెలవిచ్చుచున్నాడు ఆయన అగ్నియుని ఆయన అగ్నియురుశంలో ఆయన కొలిమియు ఉన్నవి ఇప్పుడు ఎక్కడ చూడండి కొలిమిలో ఉంది కొలిమి ఎక్కడుంది కొలిమి ఏరుశలేములో ఉంది అంటున్నాడు కొలిమి ఉంది ఏరుశలేములో కొలిమి ఉంది ఇందాకనేమో ఐగుప్తిలో ఉంది అంటున్నాడు కాబట్టి ఏరుశలేము ఐగుప్తులాగా మారింది ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాలంటే మతపరమైన జీవితము ఎరుశలేము ఐగుప్తులాగా తయారైంది ఆత్మీ పరమ ఎరుశలేం అనే పాట కూడా వాడతారు పరమ ఎరుశలేం అంటే క్రైస్తులకు సంబంధించింది పరమ ఎరుశలేము ఐగుప్తులాగా తయారైంది ఆ ఐగుప్తులో కొలిమి ఆ ఎరుశలేములో కొలిమి పెట్టింది దేవుడు ఇప్పుడు వీళ్ళందరూ విధేత చూపించలేదు కాబట్టి ఆ కొలిమి గుండా పోల్సి కానీ నేను వాళ్ళని అందరినీ అందరించి బయటికి వాగ్దానం చేసిండు వాళ్ళు విధేయత చూపించినప్పుడు ఎట్లా తీసుకొస్తాడు యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో ఏముందంటే వారిని వెండిని శోధించినట్లు నేను వారిని శోధించి శుద్ధీకరిస్తా అంటాడు పదో వచనంలో నేను నేను నిన్ను పుట్టుమ వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని కొలిమి అంటే ఇబ్బందులు మొత్తం కష్టాలు ఉంటాయన్నట్టు ఇబ్బంది కొలిమిలో నేను మిమ్మల్ని వేసి పరీక్షించితానంటాడు వాటి గొప్ప జనాన్ని అంతా ఆ ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తాడు దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి మనకు తెలుసు శత్రుజ్ఞేషక్ అభ్యర్థుల వలన కూడా ఆ కొలిమిలు వేసారు కదా బంగారు ప్రతిమకి ఎవరు సాష్ట్రంగా పడలేదో వాళ్ళని తీసుకొని పోయి తీసుకొచ్చారు కానీ దేవుడు ఆ ముగ్గురిని కాపాడి మూడో గుంపు మూడు అంటే మనకు తెలుసు మూడు అంటే మూడో గుంపనట్టు ఈరోజు కూడా చాలా మంది నేను వేసిన ప్రశ్నకి జవాబు ఇవ్వాలి గతంలో ఏందా ప్రశ్న అంటే క్షత్రగ్నిషక్ అభ్యర్థో ఎందుకు వేసిండు ఆ యొక్క అగ్ని కొలిమిలో ధాన్యల్ని ఎందుకు వేయలేదు అంటే ధాన్యలు పూజించిండు ఆ విగ్రహాన్ని ప్రతిమను ఎవరు జవాబు చెప్పలేకపోయినారు కాబట్టి ధాన్యాల కాలంలో ఏ రీతికైతే ఆ ముగ్గురిని దేవుడు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నట్టు మనుషు కుమార్ని పోలిన మన ప్రభు క్రీస్తు ప్రభుల ఆ ముగ్గురుతో పాటు ఉండి ముగ్గురిని బయటికి తీసుకొని ఆయన అదే విధానంగా జక్ర గ్రంథం చూడు బ్రదర్ మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కేవీపీఎంలో జక్ర గ్రంథము పదమూడవ దేము తొమ్మిదవ చంలో మూడవ భాగాన్ని ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధి శుద్ధిపరుతును బంగారమును శోధించినట్లు పని చోధింతును వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారిని మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును ఎవోవా మా దేవుడని వారు చెప్పుదురు వీళ్ళంతా గొప్ప జన సమూహం వీళ్ళందరూ ఆ యొక్క కొలిమి అనే ఇబ్బందుల కొలిమిలో పడి వాళ్ళందరూ చివరి వరకు హతసాక్షులు అవుతారు ఆ అగ్ని ఎట్లా వాళ్ళని సంపూర్ణంగా శుద్ధీకరిస్తుంది శోధిస్తుంది బంగారం శోధించినట్లు అది శోధించబడుతుంది సిల్వర్ ఎట్లయితే వెండి ఎట్లయితే శుద్ధీకరించబడుతుందో అట్లా వాళ్ళందరూ శుద్ధీకరించబడతారు అప్పుడు వాళ్ళు నా పేరు పిలుస్తారు అంటున్నాడు దేవుడు అప్పుడు నా నామాన్ని తీసుకుంటారు వాళ్ళు అంటున్నాడు అప్పుడు నేను వాళ్ళ స్వరం వింటా అంటున్నాడు ఇప్పుడు వీళ్ళు నా ప్రజలను నేను అప్పుడు జవాబు అప్పుడు సాక్షిమిస్తా వాళ్ళ గురించి అంటున్నాడు ఆ టైం ఏ రీతి ఉంటుందన్న విషయమే మనము జ్ఞాపకం తీసుకున్నాం వాళ్ళందరూ మరణించే టైం అది ఐగుప్తు కుమారి మరణించే టైం అన్నట్టు కాబట్టి ఇంకా రెండు వాక్యాలు చెప్పిస్తే ఐగుప్తి సంబంధించిన విషయం ముగించుకుంటాం వచ్చే వారం నుంచి అశివురికి సంబంధించింది కొంచెం స్పీడ్గానే చేస్తా నేను అశోరు దాని తర్వాత బబులోను కానీ ఇవన్నీ ఒకటే అన్న విషయం మనం వ్యాప్యం చేసుకోవాలా అన్ని ఒకటే ఎందుకంటే ఏడు సంఘాలు ఒకటే ఈరోజు ఉన్న సంఘంలో ఏడు సంఘాల గుణగణాలు ఉన్నాయని కూడా నేను చూపిస్తున్నా రికార్డింగ్స్ లో కాబట్టి ఇర్మియా గ్రంథము మన సర్ప్రదర్ ఇర్మియా గ్రంథం ఏ రీతిగా గొప్ప జన సమూహము మరణిస్తారన్న విషయం ఇక్కడ చెప్పబడింది ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండు వచ్చిన పితృవులు దండెత్తి వచ్చుతున్నారు ప్రాణులు నరుకు వానివలే వలె బొడ్డం అప్పుకొని దాని మీదకి వస్తున్నారు ఆలకించిది ఆమె ధ్వని రాతిపో పాము చప్పుడు వినబడుచున్నది యుహో వాక్ ఇది ఎటువంటి చప్పుడు అది సార్ స్వరం ఎట్లుందని స్వరం మళ్ళా అక్కడ గ్యాప్ వచ్చింది రీడింగ్ లా శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు శత్రువులు దండెత్తి వచ్చి అంటే పెద్ద శత్రు సమూహం వస్తుంది కత్తులు అది వాళ్ళు గొడ్డల్లో పట్టుకొని వస్తున్నారు చెట్లు నరుకు వాని వలె వారి వలె గొడ్డల్లో పట్టుకొని దాని మీదకి వచ్చున్నారు ఆలోచించడి ఆమె ధ్వని రాకుపోవు పాము చప్పుడు వలే వినబడుచున్నది ప్రాకుపో పాము ప్రాకే అంటే పాము ప్రాకేడి పాం పాము పాము వలె చప్పుడు వలె ఉందంట ఆమె ధ్వని తర్వాత అంటే ఆ తేళ్లు తేళ్లు పరిగెత్తినప్పుడు ఎట్లా ఉంటాయన్న విషయం గ్ అది పెద్ద సమూహము లేక ఆర్మీ అని ఇంగ్లీష్ లో పెద్ద సైనికుల సమూహం లాగా వస్తుంది కానీ వాటి స్వరం మటుకు ప్రాకేటి సర్పం మట్టి స్వరంలాగా ఉంది గుసలు కొడతా ఉంది అది వచ్చి ఏం చేస్తుందంటే ఇరవై మూడో ప్రశ్నలు చదువుతా లెక్కలేని వారై మెడతల కన్నా విస్తరింతురు మెడతలు అంటే తేళ్లు కాబట్టి తెలుసు మనం చూసిన ప్రాణ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మిడతల వారి వచ్చి చదువు విస్తరింతురు కానీ ఆమె అరణ్యమును నరికి వేయుదురు మొత్తం అరణ్యాన్ని నరికి వేస్తారు అని చూసిన బూరల తీర్పు సంబంధించిన వాక్యలలో ఆడివి మొత్తం కాల్చి కాబట్టి ఇవి అన్నీ పాత నిబంధన కాలం నెరవేరి అన్ని ఇంకా ప్రొఫెషనల్ లాగానే ఉన్నాయి అవి మన కాలం నెరవేరేదానికి సిద్ధమవుతున్నాయి కాబట్టి ఈ సర్పము వలె అంటే ఈ ఆర్మీ అంటే తేళ్ళు సైనికుల తేళ్లు గొడ్డెళ్ళు పట్టుకొని దాని అడవిని మొత్తం సమూల చేస్తారు మిడతల లెక్కకు మించిన మిడతల వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ కాపేస్తాం వచ్చే వారము అష్యూర్కి సంబంధించిన వాక్యాలు మనం చూస్తాం ప్రార్థనలు కూర్చున్నాయి సో పరిశోధన బాబు తండ్రి మీకు వదనాలు అయినా ఇంతవరకు మీరు మాకు సైకిల్గా ఉండి ఐగుప్తు అన్న అంశం గురించి నేర్పిస్తున్నారు తండ్రి అది మొదటి తల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి ఈ సర్ప ఏ రీతిగా అయితే ఆ రాజ్యాల కాలంలో ఉన్నారో మతపరమైన జీవితం ఈరోజు అదే రాజుల కాలంలో ఆత్మీయ స్థితుల్లో బానిసల్లాగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఎందుకు వారి అవిధేయత వలన వారు బానిసలు అయితే అన్నారు ప్రభా ఏ వారు అస్వరాన్ని విని విధేత చూపించి దానికి అయికొని పాటిస్తారో అప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు అన్నారు అగ్నిలో నుంచి వారందరినీ బయటికి తీసుకొస్తున్నారు అయినా ఆ గొప్ప జన మీరు అగ్నిల నుంచి బయటికి తీసుకొస్తున్నారు వారికి చూపించాల్సిన బాధ్యత విషయాన్ని మాది మాకు అప్పగించినారు కాబట్టి వీటన్నింటినీ మేము వారికి ధైర్యంగా చూపించే జ్ఞానాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వింటున్న వారందరి జీవితాలి ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకొని వాటిని భద్రపరచుకొని ఒక యుద్ధానికి ఇదపడుతున్న వారి లాగా వాటిని తీసుకొని పోలాగిన సహాయపడండి ఇవి వాడినప్పుడు అనేకులు ఈ సత్యాన్ని గ్రహించి గొప్ప జనంలో నుంచి బయటికి వస్తారు మతపరమైన జీవితం నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని అటువంటి జీవిత విధానంలో అటువంటి పరిచర్యలు మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు పురుషుధనం ఉండ తండ్రి ఆ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడండిగాక ఆ మెన్ అందరికి ప్రైజ్లాన్స్టర్స్ అందరి ప్రైజ్ లాట్ అందరికి ప్రైజ్లాన్స్